కీర్తన సంఖ్య ఐదు వందల యాభై ఐదు కనుగొననిధి హరికల్పితము తనకు నిందులో తగినంతే నానాభేదములు నరుల గుణంబులు నానా రుచులి వినవ పదార్థములు అవుననేదేది అటు కాదనేదేది వాణి వాని విధి నడచు ప్రపంచము నడిపే విధముల నడచు మాయలెన్నగరావు విడిచేటి వేటివి విడువని వేటివి పడగ పడగ నవి పరచినయట్లు తెగని కర్మములు దేహధర్మములు తెగని ఆశలి దినము తగు శ్రీవేంకట దైవము దాసులు నగుధురన్ తగు శ్రీవేంకట దైవము దాసులు నగు దురిన్నిటిని నటనలు చూచి